మేమందరం హిందూస్ అన్నది అనదర్ ఫార్మ్ ఆఫ్ సమస్య అహంకారం ఇంకా మేమందరం మనుష్యులము అది కూడా సమస్య అహంకారం కాబట్టి సమస్య అహంకారం లేదంటే ఎస్టి అహంకారం ఉండదు కాబట్టి మీలో ఎనిమిది ఉన్నవి జగత్తులో ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిది ఆ యొక్క జడ ప్రకృతి నుండి పుట్టినవి ఏమిటండి జడ ప్రకృతి అంటే అది మీరు మాయాశక్తి అని ఇవ్వలేదు సత్పదృష్టమో గుణాత్మకమైన ఏ మాయాశక్తి కలదో అది ఏ జడ ప్రకృతి అది అపరా ప్రకృతి అపరము అంటే తక్కువది ఎందుకు తక్కువది ఏమంటే చేతనము జడము దీంట్లో తక్కువది ఏది జడము తక్కువది అంత పెద్ద తెలివితే ఉన్నాయి బల్బు రూమ్ ఉన్నాయి తక్కువ ఏది బల్బు ఎలక్ట్రిసిటీ బల్బు తక్కువదని చెప్పాలి ఎలక్ట్రిసిటీ తక్కువది అనుకోవాలి లేదంటే బలుపు మేము ఇంత డబ్బులు ఇచ్చి కొనుకున్నాం ఎలక్ట్రిసిటీ ప్రభుత్వాన్ని కాబట్టి అదే తక్కువగా అనుకోవడం తక్కువ ఎలక్ట్రిసిటీ ఎక్కువది సో అదేవిధంగా దేహము మనస్సు బుద్ధి అహంకారము మూడు కలిపి క్షేత్రం అనబడతాయి ఇది ఇన్ఫీరియర్ ప్రకృతి ఆ తెలివి ఉన్నది పుష్సరా ఆ తెలివి అనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి దేహం అనేది ప్రకాశించాలి కదా తెలియాలి కదా ఆ తెలివి అది సుపీరియర్ ప్రకృతి అవును అసలు ఈ జడము జడ ప్రకృతే పోలీసు ఇంటీరియర్ చేతన ప్రకృతే ఇంటీరియర్ అనుకోవచ్చు కదా అంటే అలా కాదు ఇప్పుడు మనకు ఉండేటువంటి సంసార బంధం ఏదైతే కదా ఇది మోక్షశాస్త్రం కదా బంధం అనేది మనకు ఎందుకు వచ్చిందంటే ఆ జడ ప్రకృతిని తాదాత్మ్యం చెందడం వల్లనే బంధం వచ్చింది నేను జడ ప్రకృతితో తాదాత్మ్యం చెందకుండా మీరు ఉన్నారనుకోండి మీకు బంధమే లేదు నిజంగా జడ ప్రకృతితో మీరు దాదాపు నిర్ణయించాలి ఎవరికి బంధం లేదు ఇప్పుడు ఒక ఆయనకి నొప్పి వచ్చింది నడు నొప్పి నారాయణ స్థాయిలో రాసుకొని ఇంట్లో కూర్చుందండి ఇంకొక అదే నడు నొప్పి వచ్చింది నడు నొప్పి వస్తే అపోలో ఇదే వాళ్ళు అపోలో దానికి వెళ్ళాడు పెద్ద పెద్ద హాస్పిటల్లో నా అభిప్రాయం అపోలో అంటే వాళ్ళంటే నాకేం వ్యతిరేకమైన కాదు పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్తే వాళ్ళు పరీక్షలు ఇవి చేసి నొక్కి తగ్గించలేదు వాళ్ళేమీ బ్యాక్ పెయిన్ తగ్గదు తగ్గింది కాదు అది వచ్చిందంటే ఉంటుంది వంతో పాటుగా ఇప్పుడు గెస్ట్ అనమాట వెళ్ళిపోదు అలా వంతో ఉంటుంది దాన్ని మేనేజ్ చేసుకోవాలి తప్ప తగ్గాలని అనుకోకూడదు తగ్గదు అది సో ఆయన తగ్గించాలనుకుని అపోలో హాస్పిటల్కి వెళ్ళాడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కొన్ని టెస్టులు చేశారు ఆ టెస్టుకి యాభై వేలు ఖర్చే నిజంగా నేను ఆఫీషియల్కి చెప్పట్లేదు క్యాట్ స్కాన్ తీసుక ఎంఆర్లో ఎంఆర్ఏ ఎంఆర్ఐ ఎంఆర్ఐ కూడా తీశాను ఎక్స్రే ఒకటి తీశాను అయినా యాభై అవుతుంది అక్కడికే మందులు ఎవో తీశారు తగ్గలేదు మళ్ళీ కొంచెం తగ్గినట్టేటు మళ్ళీ వచ్చింది అప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేశారు హైదరాబాద్ అపోలోకి రిఫర్ చేశారు ఇంకా అయిపోయాడంటే అపోలో వాడు భక్షించేస్తాడు వాడిని అపోలో వాడు విశేషం ఉంటాడు తన ఓట్లో వీడు బతికితే బ్యాక్ పెయిన్ తగ్గి ప్రసక్తి ఎలాగో ఈ నారాయణ తైలం రాసి కూర్చున్నారు వాయిదావరణ తగ్గి నారాయణ తైలం పేరు అంతే అది ఏం ఏదో సంస్థ కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటంటే దిస్ ఈజ్ మై బ్యాక్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ క్యూర్డ్ అని మీరు అనుకున్నారే అయిపోయిందండి మీరు కన్షన్ అయిపోయారు దాంట్లో ఎవస్తూ ఉంటే దేహం ఉన్న తర్వాత ఎవరో వస్తూ ఉంటుంది తగ్గినా తగ్గినా బా బూడిదయ్యి దేహమే తగ్గకుండా బూడిదయ్యిదే కొంచెం తితిక్షమణం పెట్టేసుకుని ఆ శివుని పరమశివుని నమ్ముకుని మనం ఇలా పడి ఉన్నాము అని మీకు బంధం లేదు నేను ఏదో దృష్టాంతం కొంచెం మొరటు దృష్టాంతం చెప్పాను మేము అనుకోద్దు సో దేహంతో మీరు గట్టిగా మమేకం అయ్యారే అదే బంధం రోగం బంధం కాదు నేను రోగిని అని మీరు ఎప్పుడు అనుకున్నాడో అదే బంధం అవుతుంది రోగం బంధం కాదు రోగం వస్తుంది పోతుంది ఫైనల్గా అధిరోగాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది ఏ రోగం మీద రోగము బంధం నేను రోగిని అని వీడు ఎప్పుడైతే అనుకున్నాడో అయిపోయిందంటే వాడు కలిసి అయిపోతాడు ఖర్చు అయిపోతాడు వాడు ఖర్చు అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఖర్చు అయిపోవడము అంట ఖర్చు హోజేత అంటే వాడు మెదడు బచిన హీ జాత సో అలా అయితే అవుతుంది ముందు వేసుకోవడం తప్పు కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు నేను దేహము నేను రోగిని అని వాడు ఎప్పుడైతే అనుకున్నాడో సైకలాజికల్గా వాడు డిఫీట్ అయిపోయాడు ఎప్పటికే సో ఈ విధంగా దేహముతోటి కనుక అహం మమ అనే భావాన్ని పెట్టుకుంటే వాడు చాలా సంసార దుఃఖాన్ని అనుభవిస్తాడు ఈ దేహము జడ ప్రకృతి నుండి పుట్టిన తత్వం కాబట్టి జడ ప్రకృతితో తాదాత్న్ని చెందితే వీడు సంసార అయిపోతాడు పోనీ ఒక అండ్ సపోజ్ నేను జడ ప్రకృతితో తాదాత్మ్యం చెందకుండా జడ ప్రకృతిని అలా సాక్షిగా దర్శిస్తూ ఆ చైతన్యము తెలివి నాలో తెలివి ఉన్నది కదా అది కూడా ప్రకృతే ఈశ్వరుని యొక్క ప్రకృతే దాంతో తాదాత్మ్యాన్ని చెందుతాను ఎలాగా నేను సత్ సత్ అహం చిన్మయ సత్ నేను ఆ తెలివి రూపంగా ఉన్నాను తెలివినై ఉన్నాను చిన్మయ సత్ అని మీరు ప్రాక్టీస్ చేయండి అభ్యాసం చేయండి రెండు వివేకాభ్యాసము ఉంటారు మీరు అభ్యాసం చేయండి మీరు ఫ్రీగా ఉంటారు రోగం ఉన్నా కూడా ఫ్రీగానే ఉంటారు క్యాన్సర్ ఉన్నా ఫ్రీగానే ఉంటారు ఏమి సమస్య కాదు క్యాన్సర్ దారిని క్యాన్సర్ పోతూ ఉంటుంది మీరు ఫ్రీగా ఉంటారు మందు మందులు మాకులు ఏవో ఉండి ఉంటాయి ప్రారంభాధీనంగా పోతూ ఉంటాయి కాబట్టి జడంతో మమేకమయ్యే రే యువర్ బాండ్ జడంతో మమేకం అవడం మానేసి చేతనుడుగా ఉండి ఆ జడాన్ని సాక్షిగా తెలుసుకుంటూ ఉన్నారనుకోండి మీరు రిలీజ్ అయిపోతారు సంసార బంధంలో ఇప్పుడు చెప్పండి ఏది గొప్పది సంసారంలో బంధించేది నికృష్టము సంసార బంధి విముక్తినిచ్చేది సుపీరియర్ పరాప్రకృతి ఈ విషయమంతా కూడా ఏడో అధ్యాయంలో సూచనగా చెప్పబడినది స్వందమరాచ అన్యా మొదటిది అపరా సంసార హేతుత్వాత్ అంటున్నారు అక్షంకరణ శంకర భాష్యం లాంటి రచన అసలు లేదు ఈ చెప్పిన విషయాన్ని ఒక చిన్న పారాగ్రాఫ్లో అత్యంత సరళంగా ఆయన మనం ముందు పెట్టిన అది అపరాత్మ గురించి ఎందుకన్నారు ఎందుకంటే అది సంసార హేతుత్వాత్ శ్రీకృష్ణుడే అన్నాడు అపరేయం అపరేయం ఇయ అపరా ఇతస్ అన్య దీనికంటే భిన్నమైనది అప పరా ప్రకృతి అది పరాచ అన్య ఆ శ్లోకంలో ఉన్న మాటే భాష్యకారులు భాష్యంలో పెట్టాడు అపరేయమితస్వన్యా అని అది ఆ ప్రకృతి ఏమిటి జీవభూత క్షేత్రజ్ఞలక్షణ ఈశ్వరాత్మిత అని ఆ మూడు పదాలు చాలా విలక్షణమైన చాలా ముఖ్యమైన పదాలు ఇప్పుడు మనం పరాప్రకృతిని గురించి చూస్తున్నాం తెలివి అనే ప్రకృతి అదే జీవుడుగా అయినది ఇది బల్బు వెలుగుతో బల్బు వెలుగుతుంటే ఆ వెలుగుగా ఏది అయింది వెలుగుగా అయిందేది ఎలక్ట్రిసిటీ అయింది ఎలక్ట్రిసిటీ వెలుగుగా అయింది బల్బు అవ్వలేదు వెలుగుగా బల్బు ఏమవుతుంది అది జడగదు అది పైన బుడ్డి ఉంటుందా అదవుతుందా వెలుగు లోపల సిలమెంట్ వెలుగవుతుందా మరి ఏమిటవుతుంది వెలుగు ఎలక్ట్రిసిటీ అవుతుంది కానీ ఎలక్ట్రిసిటీ యొక్క యథార్థ స్వరూపము వెలుగు కాదు అది వెలుగుగా ప్రకటన అవుతుంది వాస్తవానికి ఈ వెలుగు యొక్క సారమేదే అని అడిగారు అనుకోండి ఏమని చెప్తారు ఎలక్ట్రిసిటీ అని చెప్పాలి ఎలక్ట్రిసిటీ వెలుగైనది అటువైపు నుంచి ఇటు చెప్పేప్పుడు ఏమని చెప్పాలి ఎలక్ట్రిసిటీ వెలుగు అయినది ఇటు నుంచి అటు చెప్పేప్పుడు ఏమని చెప్పాలి ఈ వెలుగు యొక్క సారము ఎలక్ట్రిసిటీ అదే అంటున్నారు ఆ పరాప్రకృతి అది జీవుడుగా అయినది జీవభూత అక్కడ శ్రీకృష్ణుడు అన్నాడు జీవభూత మహాబాహో ఏదం భార్యతే జగత్ అది జీవుడుగా అయినది ఎలక్ట్రిక్ ఫ్యాన్ దృష్టాంతం తీసుకోండి ఫ్యాన్ అంటే తిరిగి దాన్ని ఫ్యాన్ అంట ఫ్యాన్ ఇటు ఫ్యాన్ అనే పదం నుంచి వచ్చింది తిరిగేది అని అర్థం ఇప్పుడు తిరిగేదిగా ఏది ఎలక్ట్రిసిటీ అయింది ఎలక్ట్రిసిటీ అయిన తర్వాత రెక్కలయ్యాయా తిరిగేదిగా రెక్కలయ్యా తిరిగేదిగా ఎలక్ట్రిసిటీ అయింది ఈ తిరిగేది దీని స్థానమేది ఎలక్ట్రిసిటీ ఆ విధంగానే ఆ పరాప్రకృతి అది అదే ఈశ్వరుడు ఈ ఆ పరాప్రకృతియే జీవుడుగా అయినది ఈ జీవుని యొక్క ఆత్మ ఏమిటి ఈశ్వరుడు జీవభూత ఈశ్వరాత్మిక ఈ మధ్యలో దానికి ఒక పేరు పెట్టుకున్నాము ఏం పేరు పెట్టుకున్నాము క్షేత్రజ్ఞ లక్షణ లక్షణం ఒక పేరు క్షేత్రజ్ఞము అని వ్యవహరింపబడేది దానికి క్షేత్రజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాము ఎందుకు ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే చూడండి ఫ్యాన్కి ఫ్యాన్ ఎందుకు పేరు పెట్టారు అది ఫ్యానింగ్ తిరుగుతో ఒకటింది కాబట్టి ఫ్యాన్కి ఫ్యానింగ్ ఫ్యాన్ అని పేరు పెట్టారు రెఫ్రిజిరేటర్కి రెఫ్రిజిరేటర్ అని ఎందుకు పేరు పెట్టారు అది రెఫ్రిజిరేట్ చేస్తుంది కాబట్టి రిఫ్రిజిరేటర్ అని పేరు పెట్టారు హీటర్ అని ఎందుకు పేరు పెట్టారు హీట్ చేస్తుంది కాబట్టి హీటర్ అని పేరు పెట్టారు అలాగే ఇక్కడ క్షేత్రజ్ఞ అని పేరు పెట్టాం ఎందుకని ఈ క్షేత్రము తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి దీనికి క్షేత్రజ్ఞ అని పేరు పెట్టినాము అది తెలుసున్నా కాబట్టి మీలో రెండు ప్రకృతులు ఉన్నాయి ఒకటి జడ ప్రకృతి అది ఈశ్వరుని మాయాశక్తి నుంచి వచ్చేది చేతన ప్రకృతి అది ఈశ్వరుని యొక్క చైతన్యం నుంచి వచ్చేది అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు ఈశ్వరులకు వెళ్దాం ప్రకృతిభ్యాం ఈశ్వర జగదుపత్తిస్థితిలయ హేతు ప్రతిపద్య ఈశ్వరుడు జగత్తునకు కారణము జగత్కారణము జగత్కారణము అంటే అర్థం ఏంటి జగత్తు యొక్క పుట్టుక ఉత్పత్తి తర్వాత స్థితి ప్రళయము మూడింటికి కారణము ఈశ్వరుడు ఒకే ఈశ్వరుడు ఎవ్వని చే జనించు జగము ఎవ్వని చే జనించు జగం ఇవ్వని లోపల ముందు లీనమై ఎవని ఎందు బిందు అక్కడ మూడు ఎవ్వని ఉన్నాడండి ఒకే ఎవ్వని మూడు ఉండడు ఈ మూడు కొంచెం సమస్య సున్నాయి ట్రినిటీ అంటారం ఈ ట్రినిటీ మన హిందూస్ ట్రినిటీ ఏమిటి బ్రహ్మా విష్ణు మహేశ్వరు Hindu హిందూస్ ట్రినిటీ క్రిస్టియన్స్ ఒక ట్రినిటీ ఉంది ఆ ట్రినిటీ గాడ్ సన్ హోలీ ఘోస్ట్ హోలీ ఘోస్ట్ హోలీ ఘోస్ట్ అంటే జీవుడు Holy Ghost, హోలీ ఘోస్ట్ ఇంట్రెస్టింగ్ వర్డ్ హోలీ ఘోస్ట్ జీవుడు సన్ గాడ్స్ సన్ అంటే జీసస్ క్రైస్ట్ గాడ్ ఈ మూడింటికి ట్రినిటీ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఇదంతా థియలాజికల్గా అలాగే కూడా అఖిగా వర్ణిస్తారు అదంతా పక్కన పెట్టండి ఇక్కడ ట్రినిటీ ఏమీ లేదు మూడు ఒకే ఈశ్వరుడు ఒకటే ఈశ్వరుడు ఎవరికే జనించు జగం ఎవరిని లోపల నుండి లీనమై ఎవరి ఎందు బిందు పరమేశ్వరుడు సో జగదుపత్తి స్థితిలయ్య హేతు అవుతున్నాడు పరమేశ్వరుడు అలా అయితే ఎలా ఎందుకు అవుతున్నాడు అంటే చూడండి జగత్తు ఈ జగత్తులో ఉండే జడతత్వములన్నీ ఆ జడ ప్రకృతి నుంచే వచ్చేవి చేతన తత్వముల నుండి ఆ చైతన్యం నుంచి వచ్చేవి ఆ జడ ప్రకృతి మాయాశక్తి ఆ ఈశ్వరుడి యొక్క మాయాశక్తియే ఆ చైతన్యము అది కాబట్టి ఆ ఈశ్వరుడు మాయాశక్తి ఆయన స్వరూపంలో భాగంగా ఉండి ఆయన స్వత స్వయంగా ఆ చైతన్య స్వరూపుడే ఉన్నాడు కనుక ఆయన ఈ రెండు శక్తులతో రెండు రెండు ప్రకృతుల నుండి పుట్టినటువంటి జగత్తులకు ఉత్పత్తి స్థితిలయ్య హేతువుగా వేదాంతముల చేత ప్రతిపాదింపబడుతూ ఉన్నారు వేదాంతములు అలా ప్రతిపాదిస్తాయి జగత్తు గురించి చెప్పడాంటే గ్రహాలు నక్షత్రాలు అలా మొదలుపెట్టరు వేదాంతములు అలా మొదలుపెట్టరు లేకపోతే ఫిజిక్స్ వాళ్ళ హైడ్రోజను హీరియము కార్బను అలా మొదలుపెట్టరు అలా మొదలుపెట్టరు అయితే ఈ కర్మవాళ్ళు ఉన్నారు సంగీత కర్మ ఆగాన కర్మ ఈ కర్మ ఆ కర్మ అంటూ వాడేదో పెద్దలిష్టి చెప్తారు అలా అలా మొదలుపెట్టారు జగత్తు గురించి చెప్పు అంటే వేదాంతులు ఎంతసేపటికి ఈ రెండు ప్రకృతుల ద్వారా జగత్తు యొక్క ఉత్పత్తి స్థితిలైన హేతుభూతులు తత్ర క్షత్రలక్షణ ప్రకృతి తద్వత్ ఈశ్వరస్ తనిర్ధారణా క్షేత్రధ్యాయ తద్వదీశ్వరస్య ఒకటే పదం కింద ఉండాలి అలాగే ఉందా తద్వదీశ్వరస్య ఒకటే తెలుగుసారి తద్వదీశ్వరస్య ఒకటే పదం ఉంది సమాస పదం ఆ రెండింటినీ కలిగి ఉన్న ఈశ్వరుని యొక్క సమాసంలో ఓకే ఇక్కడ ఈ గీతా పురస్ పుస్తకంలో విడివిడిగా వేశారు తద్వారు ఈశ్వరస్యా వేశారు ఎంత కన్ఫ్యూషన్ వస్తుంది కలిపేసేయాలి ఓకే ఇప్పుడు అది అట్లు ఉండగా తత్ర అంటే అది అట్లు ఉండగా అది అట్లుండగా అంటే అర్థం ఏంటి అంటే అయ్యా ఈ జగత్తులో అన్నీ కలిపి యూ కెన్ బాయిల్ ఇట్ డౌన్ టు టూ థింగ్స్ జడచేతన ఈ జడము జడ ప్రకృతి నుంచి చేతనము చేతన ప్రకృతి నుంచి వచ్చే ఆ రెండు ప్రకృతులను తన ఎండే కలిగి ఉండేవాడు ఈశ్వరుడు ఆ విధంగా ఈశ్వరుడు రెండు ప్రకృతులను తన కలిగి ఉన్న ఈశ్వరుడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితికు హేతువై ఉండగా అని అర్థం అక్కడ అంటే అలా ఉండగా ఓకే ఉండగా ఏమిటి అంటే ఇప్పుడు ఈ జడ ప్రకృతియే క్షేత్రము అనబడుతోంది ఆ జడమే క్షేత్రం ఆ చేతన ప్రకృతియే క్షేత్రజ్ఞము అనబడుతోంది కాబట్టి ఈ రెండు ప్రకృతికి పేర్లు ఎన్ని పేర్లు వచ్చాయి చూడండి అపరా ప్రకృతి పరాప్రకృతి జడ ప్రకృతి చేతన ప్రకృతి క్షేత్రము జడ ప్రకృతి క్షేత్రము క్షేత్రజ్ఞము కాబట్టి ఈ క్షేత్రము యొక్క లక్షణం క్షేత్రజ్ఞుల యొక్క లక్షణము చక్కగా నిరూపించుటద్వారా క్షేత్ర లక్షణాలు క్షేత్రజ్ఞ లక్షణాలు బాగా నిరూపణ చేస్తే దాని అర్థమేంటి జడ చేతన ప్రకృతి మీద రెండింటినీ కూడా నిరూపించినట్టు కలిగి ఉన్న ఈశ్వరుని యొక్క తత్వము అవుతుంది తద్వీశ్వరస్య తత్వ నిర్ధారణార్థం ఆ రెండింటినీ తనయుడు కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడు యొక్క తత్వం నిర్ధారణమవుతుంది ఆ రెండింటి సో చూడని ఫిలాసఫర్స్ అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఆలోచిస్తున్నారు ఫిలాసఫర్స్ యొక్క థింకింగ్ సేమ్ ఉంటుంది వెరాజ్ రెలిజియస్ పీపుల్ యొక్క థింకింగ్ వేరు వేరు వేరు వేరు శైలు ఒక రకంగా వైష్ణవులు ఒక రకంగా శాక్తీయులు ఒక రకంగా ఆలోచిస్తారు కానీ ఫిలాసఫర్స్ అందరూ మాత్రం సమానంగా ఆలోచిస్తారు నా ఆశ్చర్యం కలుగుతుంది స్పినోజా అనే ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఉన్నాడు స్పినోజా చాలా ఫేమస్ ఫిలాసఫర్ ఆయన ఆయన ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని నిరూపించుకుంటూ వస్తాం అది చదువుతుంటే ఈ క్షేత్రజ్ఞ భాష్యం చదువుతున్నట్టు అనిపిస్తుంది అది ఇక్కడ చూసి ట్రాన్స్లేట్ చేసి కాపీ గుర్తు రాసేదని మీరు అనుకోకూడదు అలా తప్పదు ఇట్ ఇల్ నాట్ లైక్ దాట్ ఈ డి నాట్ కాపీ ట్రమే ఇయో ఏంటంటే మహాత్ములు అలా సత్యాన్ని తెలుసుకుంటారు ఆయన నెదర్లాండ్స్లో ఉండేవాడు థాలెండ్లో ఉండేవాడు ఎక్కడున్నా సత్యాన్ని అలా తెలుసుకుంటారు ఆయన అనేవాడు ఈ ప్రకృతి నియమములు ఏవైతే ఉన్నాయో ఈ జగత్తులో మీకు కనపడే ఈ నేచర్స్ లాస్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆ లాస్ అన్నిటి ఎందుకు ఆ ఈశ్వరుని యొక్క విభూతి అనుభవానికి వస్తూ ఉంటుంది వాటన్నిటి ద్వారా మనం ఈశ్వరుణ్ణే తెలుసుకుంటూ ఉన్నాము ఈశ్వరుడి కంటే భిన్నంగా మరే ఏదీ లేదు అని ఆయన ఆ విధంగా నిర్పణం కాబట్టి మనం ఈ రెండు ప్రకృతులను జడచేతన ప్రకృతులు లేక క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతులను రెండింటినీ చక్కగా అధ్యయనం చేసి వాటి స్వరూప స్వభావాలని బాగా తెలుసుకుంటే ఆ ఆ రెండింటినీ తెలుసుకోవడం ద్వారా ఆ రెండింటినీ తన యందు కలిగి ఉన్నా ఈశ్వరుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాము ఈశ్వరుడు అంటే సకల జగత్తుకి మూలగుణంలో ఉండే జడచేతన ప్రకృతుల యొక్క సమాహార స్వరూపము అదే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఒక చోట నిలబడి ఉన్నాడు అని సో ఈ సృష్టిలో ఉండే లాస్ ఎన్నైతే ఉన్నాయో సిద్ధ నియమాలు సృష్టి నియమాలు ఎన్నైతే ఆ నియతి అదంతా కూడా ఆ ఈశ్వరుడు యొక్క స్వరూపమే ఉండియే ఆవిర్భవించినది ఆ విధంగా మనం ఈశ్వరుడి నుంచి తెలుసుకోగలుగుతాం దానికోసమే ఈ అధ్యాయము ఆరంభమవుతున్నది ఈ అధ్యాయానికి శంకరుడు క్షేత్రాధ్యాయము అని పేరు పెట్టారు ఆయన రచించిన భాష్యానికి మహాత్ములు క్షేత్రజ్ఞ భాష్యము అని వ్యవహరిస్తూ ఉంటారు అతీతానంతరాధ్యాయే చర్వభూతానా ఇత్యాది యవ్యాయపరిసమాప్తి తావజ్ఞాని సన్యాసి నిష్టా యథా ఇేతం దీన్ని సంబంధాష్యము అంట అంటే ఈ గరచిన గ్రంథానికి ఇప్పుడు రాబోయే గ్రంథానికి మధ్య నుండే సంబంధాన్ని చెప్తారు ఇప్పుడు మనం మీరు చూసినట్లయితే ఏడో అధ్యాయంలో సూచనప్రాయంగా చెప్పిన దానికి ఇప్పుడు పదమూడో అధ్యాయం ప్రారంభానికి మధ్య నుండే సంబంధం చెప్పారు ఆ సంబంధం బాగుంది కానీ పన్నెండో అధ్యాయానికి దీనికి సంబంధం చెప్పద్దామని ఎందుకంటే ఏడో అధ్యాయం ఎప్పుడో గడచినదే కానీ గడచి చాలా మధ్యలో ఇంకా చాలా వచ్చాయి అతీత అంతరాధ్యాయం అది గడచింది ఇంకా మధ్యలో ఇంకా ఎరువు ఉన్నాయి కానీ పన్నెండో అధ్యాయము గడచినది ఇంకా పదానికి దీనికి మధ్యలో మరికేమీ లేవు అతీత అనంతర అధ్యాయము పన్నెండో అధ్యాయానికి పదమూడో అధ్యాయానికి మధ్యలో ఏ అధ్యాయాలు ఉన్నాయి ఏ అధ్యాయాలు లేవు అనంతర అంతరము లేదనమాట సో ఇమీడియట్లీ ప్రొసీడింగ్ పెనల్టిమేట్ అల్టిమేట్ అన్నట్టుగా సో ఆ పన్నెండో అధ్యాయంతో దీనికి సంబంధం చెప్పాల్సింది అది చెప్తున్నా చూసుకోండి అతీత అనంతర అధ్యాయేచ ఈ జరిగిన అధ్యాయంలో ఏం చెప్పారంటే అధ్వేష్టాసంభూతాయనం అని మొదలుపెట్టి అధ్యాయం చిగురిదాకా కూడా ధన్యామృతం అని అనే వరకు ఆసర శ్లోకం వరకు కూడా ఏం చెప్పారు ఒక ఆత్మజ్ఞాని యొక్క నిష్ట ఎలా ఉంటుందో చెప్పారు ఆత్మజ్ఞాని ఏం చేస్తాడు అని చెప్పలేదు ఎలా ఉంటాడు చెప్పాడు నిష్ట చెప్పారు ఏం చేయడోనే ఎప్పుడు చెప్పారు దేన్ని ద్వేషించడు ద్వేషించి వాడు వెళ్ళి తిడతాడు కొడతాడు ఏదో చేసి వస్తాడు ద్వేషించడు ఏం చేస్తాడు కూర్చుంటాడు నిష్ట ఆత్మనిష్ఠుడిగా ఉంటాడు సో ఆ విధంగా నరిష్యతి ఏదో నా బర్త్డే వచ్చింది పార్టీ చేయండి అలాగేమీ చేయండి మరి ఏం చేస్తాడు పైసా బయట సో నాకు కాంక్షతీ దేన్ని కోరుకోడు నాకు ఈ కావాలి అది కావాలని దేన్ని కోరుకోడు మరి ఏం చేస్తాడు ఏం చేయడు అలా ఉంటాడు ఇది ఆత్మజ్ఞానుల యొక్క నిష్ట సన్యాసిన తత్వజ్ఞానినా కాబట్టి వాళ్ళు ఎందుకని దేన్ని కోరుకోరు కోరుకోవాల్సినవి ఏమీ లేదండి ఈ సృష్టిలో ఈ జగత్తులో కోరి పట్టుకుని దాన్ని స్వార్థం చేసుకునేది ఏమీ లేదు అది తెలియక ఇది కావాలి అది కావాలని వెంటబడతారే తప్ప దేన్ని మనం సంపాదించేది పట్టుకునేది ఏదీ లేదు దేన్ని మనం పట్టుకో ఇంతే భ్రమ నేను దేన్ని పట్టుకున్నాను పట్టుకున్నాను మనం అలా భోపడుతూ ఉంటాం తప్ప పట్టుకునేది ఏదీ లేదు పొందేది ఏదీ లేదు ఏది పొందేది లేదు ఈ సత్యం తెలుసున్నప్పుడు ఏని కోరడు ఏని పట్టుకోడు అలా నిలిచి అంతవరకు ఏదైనా పట్టుకుని అది కూడా నిధులు పెట్టేసినా ఉంటాడు తెలియ తత్వజ్ఞానినా తెలియ తెలిసి త్యాగం లేదు సో చిత్త త్యాగ ఏదో సంసార త్యాగ ఎవరిని పట్టుకోవడానికి ఇప్పుడు దేవుణ్ణి పూజేశారనుకోవడం పూజ చేసి నాకి కావాలి అని కోరారు అనుకోండి ఎందుకు కోరదు దేవుణ్ణి మాత్రాన్ని కోరాలి ఎవరు కోడంలో తప్పు లేదు ఊళ్ళో వాళ్ళని కోరిపోదాకి నాకు అదని ఊళ్ళో వాళ్ళని కోరిక దేవుణ్ణి కోడడం మేలు సో అలా కాకుండా దేవుణ్ణి కూడా కోరకపోవడం మరీ మేలు ఫస్ట్ స్టెప్ దేవుణ్ణి కోరాలి సెకండ్ స్టెప్ దేవుణ్ణి కూడా కోరడం మానసి అది జ్ఞానం ఎందుకంటే కోరదగ్గది ఏది లేదు కోరదగ్గది మీరు నాకు చూపించండి ఏదైనా నేను కోరుకుంటాను కోరదగ్గది ఏది లేదు రెండు కారణాలు ఒకటి నేను పూర్ణుడా కాబట్టి ఇంకేం కోరుతున్నావు రెండు జగత్తు ఇది స్వప్నతుల్యం దాంట్లో కోరిదే ఉంటుంది స్వప్నం దిఖాపట్ట ఇంకే సినిమా తరలేదు కనుకుంటున్నట్టు దాంట్లో కొరదే ఉంటుంది కాబట్టి రెండు హేతువుల చేత కూడా త్వర దగ్గర ఏదీ లేదు అని అలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది తత్వం అంటే పూర్ణత్వం అనుభవానికి వస్తూ ఉంటుంది అటువంటి సందర్భంలో త్యాగమే ఉంటుంది తప్ప పట్టుకోవడం ఉండదు ఈ పట్టుకోవడం మానేయాలి దేమీ పట్టుకోకూడదు ఒకవేళ ఏదైనా పట్టుకుని ఉంటే అది వదిలిపెట్టేయాలి అలా వదిలేసుకుని పుట్టి పట్టుకుంటే సమస్య తేనే పట్టుకోకూడదు దేహాన్ని కూడా పట్టుకోకూ దేహాన్ని కూడా పట్టుకోకుండా అలాగ సాక్షిగా ఉండిపో అది తత్వజ్ఞానమైన సన్యాసులు వాళ్ళకే భక్తులని పేరు అది భక్తి అంటే నా ఓ ఈశ్వరుడా నాకు ఫలానా కావాలి అని కోరడం అది భక్తి కాదుట మీరు భక్తి ఏమిటి అంటే ప్రకృతిలో ఉండేటువంటి నియతి ఏది అది ఆ నియతి ఈశ్వరుడే ఉన్నాడు అని గుర్తించి యాక్సెప్ట్ చేయడమే యథార్థమైన భక్తి అని అంటారు సో ఆ విధంగా భక్తుల యొక్క నిష్ట ఏది గలదో అంటే అర్థం ఆయనే చెప్తున్నారు యథా తీవ్రం తెలు ఇచ్చేత ఈ మాట చూసి మీరేం కంగారు పడకండి ఆ భక్తులు ఎలా అయిస్తారో అదే నిష్ట యథాతే వర్తంతే ఇచ్చేత నిష్ట అంటే ఆ పదం పదం వినగానే అబ్బో ఏదో ఉంటుంది ఏదో స్పెషల్ ఏదో ఉంటుంది ఏదో కుండలని పైకి వెళ్ళిపోయిందో లేకపోతే ఏదో శక్తి వచ్చి లోపలికి వెళ్ళిపోయిందో అలాగే ఉండిపోతానన్నా అలా అదేం కాదు మీరంత దాంట్లో ఆ పళ్ళ కంగారు పూడాల్సింది ఏం లేదు మరి ఏమిటండి నిష్ఠ అంటే యథాతే వర్తంతే ఇచ్చేత వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు ఎలాగా వ్యవహరిస్తారు అలా యొక్క ఆచరణ ఎలా ఉంటుంది అదే దాని పేరే నిష్ట అది ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పబడింది ఓకే ఇప్పుడు మరి దానికి దీనికి సంబంధం ఏమిటి కైన కే తత్వజ్ఞాన యుక్త యథోక్త ధర్మాచరణ భగవత్యాభవంతి అంటే వాళ్ళు ఆ తత్వాన్ని తెలుసుకుని అలా ఉంటున్నారనమాట అయితే ఆ అధ్యాయంలో అలా చెప్పారు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఆ తత్వము ఏమిటి తత్వమునైతే తెలిసి వారు అటువంటి నిష్టలో ఉండగలుగుతున్నారో ఆ తత్వము ఏమిటి అని చెప్పాలి అది చెప్పడం ద్వారా మనం కూడా ఆ తత్వాన్ని తెలుసుకుని ఆ నిష్టని పొందగలుగుతాం కాబట్టి అధ్వేష్టాసర్వభూతానం అనే స్థితికి మనం చేరుకోవాలంటే ఏ తత్వాన్ని తెలుసుకోవాలి అనేది ఈ అధ్యాయంలో రాబోతోంది అని ఆ విధంగా దానికి ఆ తత్వాన్ని తెలుసుకుని అప్పుడు మీరేం చేస్తారు తత్వజ్ఞానేన యుక్తాహ ఈ పదమూడో అధ్యాయంలో చెప్పబోయే తత్వజ్ఞానంతో తత్వజ్ఞానాన్ని నేను సంపాదించుకుంటాను ఆ తత్వజ్ఞానంతో కూడి ఉన్నవారై ఏం చేస్తారు యథోక్త ధర్మాచరణ ఆ తత్వజ్ఞానం యొక్క ప్రభావము వలన ఆ పన్నెండో అధ్యాయులు చెప్పిన ధర్మాలున్నాయి అని కదా క్లోజ్ చేశాం ఇది ధర్మ్యము ఇది అమృతము సో ఆ ధర్మాలున్నాయి ఆ ధర్మములను ఆచరిస్తారు ఏమిటా ధర్మములు ఎవరిని ద్వేషించకుండాట ఎవరిని ద్వేషించకుండా అంటే అర్థం అప్పుడు చెప్తాను నేను వివరంగా మనకి అపకారం చేసిన కూడా ద్వేషించకుండా వాడు మన మనల్ని తిడతాడు మన మీద మట్టి వేసి వెళ్ళిపోతాడు అలా కూడా ఉంటారు జనా మన మీద మట్టి వేసి వెళ్ళిపోతాడు వాడిని కూడా అటువంటి వాడిని కూడా ద్వేషించకూంట వాడు మళ్ళీ మొన్నాడే వచ్చి నమస్తే అడిగాడు నిన్న మట్టి వస్తాడు ఇవాళే వచ్చి నమస్తే అడిగాడు ఆయన శుభం బాగున్నావా హవా తీనాటి మట్టి గురించి మర్చిపోవడం ఈరోజు ధర్మం పెట్టాడు కాబట్టి మళ్ళీ ఆశీర్యం ఆ రకంగా అదే ఒక ధర్మము అది నివృత్తి ధర్మం ధర్మం అంటే చేసేది కాదు ఇది నివృత్తి రూపమైన ధర్మం నిష్టారూపమైన ధర్మం దాన్ని ఆచరించాలి అలాగే మైత్ర అందరితోటి ఫ్రెండ్లీగా ఉన్నాడు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా ఉన్నాడు ఫ్రెండ్లీగా ఉండండి కలిసిపోక అనుకోవడం అలా కాదు ఫ్రెండ్లీగా అంటే హృ మైత్రి భావంతో ఉండడం ఫ్రెండ్లీ గుడ్ విల్ ఎవరి మీద వ్యతిరేకమే గుడ్ విల్ గుడ్ విల్ తో ఉండడం సో మైత్ర కరుణ ఏ వచ ఎవడో కష్టంలో ఉంటాడు ఏదో దుఃఖపడుతూ అయ్యో పాపం దుఃఖపడుతున్నాడే కానీ దయాహృదయాన్ని కలిగి ఉండడం ఈ ధర్మాలు ఈ ధర్మాలని మనం ఆచరణలో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే భగవత ప్రియా భగవతి భగవంతునికి ప్రీతిపాత్రులు అవుతారు అది అలాగా యోమద్భక్త సమయ ప్రియ అని చెప్పాడుగా ఈ విధంగా నా భక్తులు ఎవరైతే ఉంటారో వాడి ఎన్నో నాకు ప్రీతి ఉండును అని భగవాను చెప్పి ఉన్నాడు కనుక కాబట్టి మనం చేయాలి పదమూడవ ఈ వరసేవకంటే సంబంధం ఈ పదమూడో అధ్యాయంలో చెప్పిన తత్వజ్ఞానాన్ని పట్టుకోవాలి పన్నెండో అధ్యాయం పట్టుకుని ఆ జ్ఞానము యొక్క బలంతో పన్నెండో అధ్యాయంలో చెప్పిన నిర్దేశాధర్మభూతానం మొదలైన ధర్మములను ఆచరణలోకి తెచ్చుకోవాలి తెచ్చుకుని తద్వారా పరమేశ్వరునకు ప్రీతిపాత్రులను అయిపోవాలి అంటే అంతకంటే చేయాల్సిందేమి లేదు ఒకసారి ఈశ్వరులకు ప్రీతి పాత్రులు అయిపోతే వాడు జీవన్ముక్తుడు అయిపోతాడు కాబట్టి అది కనెక్షన్ కనెక్షన్ ఎలాగా పదమూడో అధ్యాయంలో తత్వం తెలుసుకుని ఆ తత్వము యొక్క జ్ఞానం యొక్క బలము చే అద్వేష్త్వాది ధర్మములను ఆచరణలో తద్వారా ఈశ్వరులకు ప్రీతి పాత్రల బూట యొక్క లక్ష్యం మరి ఇప్పుడు చెప్పండి పదమూడో అధ్యాయం చదవాలక్కర్లేదా చదవాలి కదా మరి చా అయం అధ్యాయ ఆరభ్యే ఈ ప్రయోజనమును అపేక్షించి కూడా ఈ అధ్యాయము ఆరంభంపబడుతోంది రెండు ప్రయోజనాలు ఒకటి తత్వజ్ఞానం ద్వారా అద్వేష్త్వాదే ధర్మములను సంపాదించుకుంట అది రెండో ప్రయోజనం మొదటిదేమిటి సో మొదటిది కూడా ఆ ఈశ్వరుని యొక్క తత్వమును తెలియత ఆ రెండు ప్రకృతులను అధ్యయనము చేయటం ద్వారా ఈశ్వరుని యొక్క తత్వమును తెలుసుకుని ప్రార్థులవుతాయి ఇదంతా కూడా సంబంధ భాష్యంగా సంగతి అని కూడా అంటారు సో ఏడవ అధ్యాయంతో దీనికిన్న సంబంధం ఇట్టిది పన్నెండవ అధ్యాయంతో దీనికిన్న సంబంధము ఇట్టిది ఓకే ఇప్పుడు జగత్తంతకీ మూలలో ఉండే ప్రకృతులు చెప్పాలి అది చెప్పాల్సి వస్తే అది మానేసి ఈ మనిషి యొక్క శరీరము క్షేత్రము ఇండు చుట్టూ ఉన్నటువంటి అనే ఒక శంక అయితే నేను ముందే మీకు మనం చేశాను మనిషి యొక్క దేహాన్ని అధ్యయనం చేస్తే సకల జగత్తుని అధ్యయనం చేసినట్టే అవుతుందని అదిగో ఆ విషయాన్నే ఆయన ప్రస్తావిస్తున్నారు ప్రకృతి హీ చా త్రిగుణాత్మిక ముందు రెండు ప్రకృతులు ఉన్నాయే కదా ఆ రెండింటిలో జన ప్రకృతిని ముందు ఆయన టేకప్ చేస్తున్నారు జ అపరాధ ప్రకృతిని టేకప్ చేస్తున్నారు పక్కనే పరా ప్రకృతి ఉంటుంది సో మొదటి ప్రకృతి అపరాధ ప్రకృతి అదేవిటది త్రిగుణాత్మిక సత్వష్టమో గుణములతో నిండి ఉండే ప్రకృతి సర్వకార్యకరణ విషయాకారేణ పరిణత అదిగో ఆ ప్రకృతియే మన అందరి దేహముల రూపంగా పరిణామాన్ని చేయండి ఈశ్వరుడు జడ ప్రకృతి ఏ విధంగా దానికే మాయాశక్తి అదియే మనందరి దేహములు సర్వ కార్యాలంటే దేహము కార్యాలంటే దేహం పుట్టేది దేహమేయటం అని సో సర్వ అంటే పిల్లి నక్క కుక్క దోమ పశువు పక్షి మనిషి దేవత దేవతలు చిన్మయుడు అని అంటారు దేవత పక్కన పెట్టడం ఇప్పుడు నేను చెప్పిన దృష్టిలో అన్ని దేవత మినహాయి మిగతా అన్నీ మనం చూసుకున్నాము ఈ దేహములన్నీ ఆ జడ ప్రకృతి నుంచి ఒకే ప్రపంచుకుంటే చూడండి వేదాంతము ఎలా ఉంటుందో అది సర్వభూలో ఏకత్వాన్ని దర్శించే ప్రయత్నం ఇంకా మళ్ళీ విభాగాలు లేవు కాదు మనిషికి పశుించే విభాగమే లేకుండా పోయినప్పుడు ఇంకా మనిషిలో మనిషికి ఇంకా విభాగం ఎక్కడి నుంచి వస్తుంది అలానే కాదు కాబట్టి సకల ప్రాణులు అంటే ఏ మసాలా ఏ ఉపాదానంతో దోమ నక్క కుక్క తయారైందో అదే ఉపాదానంతో ఈ దేహం తయారైనది వెరీ సింపుల్ ఒక అతను నన్ను అడిగాడు అతను నాన్ వెజ్ నాన్ వెజ్ తినేవాడు ఏదో వేదాంత క్లాసు ఏదో అటెండ్ అయ్యాడు పాపం శ్రద్ధ కలిగింది ఏదో పుణ్యం పుణ్యం ఏదో చేశాడు నన్ను అడిగాడు నేను నాన్ వెజ్ మానేయమంట మానేయాలా అని అడిగాడు నన్ను కండిషన్స్ అమెరికా నుంచి వచ్చేసుకుంటాడు ఆ మానేసే మానే సో ఎందుకు మానేయాలి అని అడిగాడు ఆత్మ గురించి తెలుసుకోవడానికి మాంస భక్షణాలు అదేయాలి అంటే నేను నా ఆత్మ అంతా పక్కన పెట్టు అంత చాలా దూరం అంత దూరం వెళ్ళద్దు సింపుల్ రీజన్ అదేమిటంటే ఈ శరీరమును నిలబెట్టడం కోసం దీనికి పుష్టిని కలిగించడం కోసం దీనికి భోగాన్ని కలిగించడం కోసం మరో శరీరాన్ని ఎందుకు నశింపజేయాలి మరో శరీరాన్ని ఎందుకు దీనికి భోజనం కింద చేయాలి అనవసరం కదా అంతకంటే శివుచక్రవర్తి ఈ శరీరాన్ని పక్షికి భోజనంగా పెట్టారు కాబట్టి ఆ శరీరాన్ని దీనికి భోజనంగా పెట్టడం ఎందుకు వైపు ఉండ కాబట్టి ఇంకొక ప్రాణిని హింసించి దీనికి భోజనం పెట్టడం అన్నది అనవసరము అందుకోసం మానేవడం చెప్పారు కాబట్టి ఈ వెజి వెజిటేరియన్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి బై ఏ వెజిటేరియన్ దానికి సోమయ్యే ఆర్గ్యుమెంట్స్ అర్లే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా కాబట్టి అన్ని దేహములు ఒకే ప్రకృతి నుంచి పుట్టే సర్వకార్యాలు దేహములు మాత్రమే కాదు కరణ ఇంద్రియములు చెవి క చెవి కన్ను ముక్కు మొదలైన పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్ణేంద్రియములు నడిచేవి కాళ్ళు పట్టుకునేవి చేతులు పలికేవి వాస్తు సో ఈ విధంగా పంచ కన్వేంద్రియము మనస్సు ఇవన్నీ కలిస్తేనే మనస్సు అవుతుంది సో విథౌట్ మ్యాటర్ దేర్ ఈజ్ నో మై ఎండ్ అండ్ విథౌట్ మై ఎండ్ దేర్ ఈజ్ నో మ్యాటర్ వాట్ ఈజ్ మైండ్ మైండ్ అంటే ఏమిటి మ్యాటర్ని తెలుసుకునేదే మైండ్ మ్యాటర్ అంటే ఏమిటి మైండ్ చేత తెలియబడేదే మ్యాటర్ నో మ్యాటర్ ఎవర్ మైండ్ అది సో మైండ్ ఈజ్ మెటీరియల్ ది కంటెంట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెటీరియల్ మెటీరియల్ మైండ్ అంటారు ది కంటెంట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెటీరియల్ ఎందుకంటే మీ మైండ్లో ఏముందో చూసుకోండి మీ మైండ్లో ఇది టేబుల్ అంటే లోపజ్ఞానం కలదు ఏమండి ఇది సౌండు శబ్దజ్ఞానము గలదు ఇది గంధము గంధ జ్ఞానము గలదు స్పర్శ అలా సాగు ఇప్పుడు మీరు చెప్పండి జగత్తులో ఉండే శబ్ద స్పర్శ రూపాలస గంధములు జడముల చేతనముల జడములు ఇవన్నీ చెప్పండి నేనే చెప్పాను ఎందుకంటే మీరు చుసుకుని చేతనములో ఉంటే నాకు సమస్య వస్తుంది స్పర్శ స్పర్శ రూపాలస గంధములు జడములు ఆ జడములను తన ఎందు పెట్టుకున్నది ఏది మనస్సు అది జనరల్ మైండ్ ఈజ్ యాజ్ మచ్ మెటీరియల్ యాజ్ ద మెటీరియల్ వల్డీస్ కాబట్టి దాన్ని కూడా జ క్షేత్రంలో పదశం తీసుకెళ్ళి కూడా బుద్ధి అన్నది మనస్సులోనే ఇంకో వెరైటీ అహంకారం కూడా ఈజ్ ఆల్సో మైండ్ వాట్ యూ కాల్ ఈగో ఈజ్ ఆల్సో మైండ్ కనుక దేహము ఇంద్రియములు మనస్సు వీటన్నిటి రూపంగా ఈశ్వరుని యొక్క మాయాశక్తి ఆ జడ శక్తియే పరిణమించినది కార్యకరణ విషయాకారేణ పరిణత ఇప్పుడు మరి అది ప్రకృతి జడ ప్రకృతి పురుషుడో పదం ఈ పురుషానో పదాన్ని ప్రయోగిస్తున్నారు పొట్టమొదటిసారి వచ్చింది ఈ పురుషానే పదం ఈ నాన్న మీకు బాగా తెలియదు ఇప్పుడు ప్రకృతులు రెండని చెప్పాను కదా జడ ప్రకృతి చేతన ప్రకృతి వాటికే ఇంకో రకమైన పేర్లతో వ్యవహరిస్తారు ఎలాగా జడ ప్రకృతిని సింపుల్గా ప్రకృతి అంటారు సింపుల్గా ఇంకా ముందు ఉపపదం ఏం పెట్టకుండగా ప్రకృతి అంటే ఏదన్నమాట ఇదో సప్రదస్తమో గుణాత్మక జడ ప్రకృతి అది ఈ దేహము ఇంద్రియములుగా మనస్సు బుద్ధిగా పరిణమించి ఉన్నది ఇంకా చేతన ప్రకృతి అని కదా రెండవ సుపీరియర్ దానికి అందమైన పేరు అదే పురుషుడు పురుష సూక్ తనలో ఉండే పురుషుడే ఇంకా మళ్ళీ వేరే ఏమి కాదు అదే పురుషుడు పురుషుడంటే మగవాడని కాదండి చేతను దాన్ని అర్థం పురుషుడు ప్రకృతి అంటే ఆడది పురుషుడంటే మగవాడు అని వాళ్ళకి వేదాంతము ఓనామాలు ఎందుకంటే చైతన్యం ఎక్కడ ఉంటుంది స్త్రీలలో చైతన్యం ఉంటుంది పురుషుల్లో కూడా మగవాడిలో కూడా చైతన్యం ఉంటుంది ఇది ఆదిది మగవాడు కాదు ఒక సమస్య కాదు స్త్రీ యొక్క చైతన్యము కూడా పురుష శబ్దము చేతనే వ్యవహరింపబోతుంది పురుషుని యొక్క దేహము కూడా ప్రకృతి శబ్దం చేతన్యం వ్యవహరింపబోతుంది అర్థమైందండి కాబట్టి జడ ప్రకృతి చేతన ప్రకృతి నవ్వు ఐఎమ్ గివింగ్ ఏ న్యూ సెట్ ఆఫ్ నేర్స్ జడ ప్రకృతి ఇస్కాళ్ళు ప్రకృతి చేతన ప్రకృతి ఇస్కాళ్ళు పురుష ఆ ప్రకృతికి పురుషుడికి ఉండే తేడాన్ని స్పష్టంగా చెప్పే అధ్యాయం కనుక ఈ అధ్యాయానికి ప్రకృతి పురుష వివేక యోగము అని పేరు పదమూడో అధ్యాయానికి ప్రకృతికే క్షేత్రము అని పేరు ఉంటుంది పురుషుడికే క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు ఉంటుంది దానిని బట్టి ఈ అధ్యాయానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అది పేరు వచ్చేది ఓకే ఇది మనం రేపు కంటిన్యూ చేద్దాం పూర్ణముద పూర్ణముదని పూర్ణ పూర్ణముద